ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడనైనా కృపల్లో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ నిచి కాపాడి ఇక నూతన దినం మీరు కృతజ్ఞతలు శుక్ర సోతఘత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వర్యం మీకే పలువునలు ఆయన మీకు సైనికోం దేవా మీరు మాత్రం మాట్లాడండి ప్రభావ నా దేవా మీకు అనుకూలమైన అభిషేకం దయచేయండి ప్రభావ మీ వాక్యమైన సత్యాన్ని గ్రహించేలాగా మా ఆత్మే తలుపడి మా హృదయాలు సరిచేయండి ప్రభావ నా దేవా యొక్క మీటింగ్ అంతట్లో మీరే ఆధిపతి నుంచి నడిపించండి తానబీడ త్వరగా నడిపించిన ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావాలి మాకు అందరికి అనుగురించి మీ నామాన్ని పనిచుకోమని ప్రాదేశ్వైనా శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ భయంకరమైన దినాలనుంటున్నాం ప్రభావ ప్రతి దగ్గర మీకు అంగీకారంగా మేము జీవించలాగిన సహాయపడండి మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలి అనేకులు ప్రభావ నా దేవా ఇసు ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలో మాకు జ్ఞానాన్ని గురించండి నా దేవానికి వంద ఇస్తుప్రవాడ దినాలు ప్రభావ ప్రతి క్షణం మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా మీ కొరకున అనేకులు వాక్యం ప్రకటించలాగనా అనేకులు మీ చెంత నడిపించలాగనా మీరే మాకు సాయ నడిపించి మీ నామానికి మేమే తెచ్చుకోమను ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆరాధనా శరీర ప్యారా ప్రభు శలీ ఆనంది లే ప్యారా ప్రభుత్వ ఆరాధనా కరో అరేయా ప్రాధనా బాలా హుకారా పాయి హా అుయాగో తు మిగూడోగే తు ప్రాయా ఆరాధనా భా హుకారా పాయి హా అుకారా పా ప్రార్థనాశ్వా ప్రార్థనా ధర్మ క ప్రార్థనా విశ్వాస క ప్రార్థనా సారా బంధన ధర్మ కి ప్రార్థనా విశ్వాస కి ప్రార్థనా తోడతా హధన ప్రార్థనా అతన భా హ ప్రార్థనా భా హుయాగోతో తు మిగతా ఢూ తు పొగే స మిగతా పొగె తుతో కవి చుట్ ప్రశ్న పత్రికా నాలుగు అధ్యాయలు మనం ఒక వాక్యాన్ని మనం చూసుకున్నాం యాకోబు రసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి ఒక మొదటి వచ్చినంలో యాకోబు భక్తుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు క్రైస్తవ సంఘంకి యాకోబు ఒక పత్రిక రాస్తున్నాడు దేవుని బిడలు ఎట్లా జీవించాలా అనే విషయం ఈ ఆక్రోష పత్రికలో చాలా తేటగా ఉంటది చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం విశ్వాసం గురించి ఉంటుంది క్రియల రూపంగా మన విశ్వాసం ఉండాలా అని అనే విషయాలు చాలా విషయాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి శోధన ఎట్లా జయించాలా శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిస్తే ప్రభుత్వ వాగ్దానం ఆ కిరీటాన్ని పొందుకుంటాడు అనే విషయం అక్కడ ఉంది క్రమల కాలంలో ఎట్లా జీవించాలా వాక్యంలో మనం ఎట్లా సంపూర్ణంగా మనం బలపడాలనే విషయం అక్కడ రాయబడుతుంటాయి సరే చిన్నగా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళడం స్తోత్రం ప్రభావ పరిశుద్ధిలా గొప్ప దేవా మహోన్నతులకు తండ్రి నీకు వామనాలు ఎత్తయ్యా నా ప్రభావీ కాల సమయంలో ప్రభావ మీకు స్వరం వచ్చిన దేవా మీరు మాతో మాట్లాడానికి ప్రభావాల వాక్యంలో సత్యం మేము గ్రహించలాగన మా ఆత్మీయ నేతలు ఇప్పటి మాతో మాట్లాడానికి ప్రభావా తలంపులు మా ఆలోచన ప్రభావ తలంపులకు మేము చోటిస్తున్నాం మా ప్రవర్తన మీకు అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రభావ మీరే మా వాక్యం మాత్రం మాట్లాడి మీ ఆత్మని అడిగింపు మాకు అందరికి అనుగ్రహించమని ఏ క్రీస్తు పరిశుభ్రం మేము ప్రార్థిస్తున్నాం మొదటి వచ్చినంలో ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ చూస్తుంది ఈ రోజుకు ఎందుకు దేవుని బిడలు దేవుని మార్గం నుంచి తప్పపోతున్నారు ఎందుకు ఏమి అడగాలనే విషయం ఈ రోజుకు కూడా చాలా మందికి దేవుడి తెలియదు దేవుని నుంచి ఏం పొందుకోలో మనకు అనే విషయం చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం మన ప్రార్థన జీవితంలో మనం ఎన్నో ప్రభులు మనం అడుగుతూ ఉంటాం కానీ మనకు యోగ్యమైన ప్రభు మనకిస్తాడు అయోగ్యమైనది ఒకవేళ ఇస్తే దానివల్ల దేవునికి మనం దూరం అయిపోతాము వాటి మనం దేవునికి ఎక్కడ దూరం అయిపోతాము అని ప్రభువు ఆ రీతిగా మనకి మనకు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే మన చెడ్డవారీ ఉంటే ఉన్నప్పుడు మన పిల్లలకు మంచి జీవులు ఎరిగి ఉండగా మీ పరలోక తండ్రి వాటికంటే శ్రేష్టమైన మనకి ఇస్తారని వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఏమి అడగాలా ప్రభు నుంచి ఏం పొందుకోవాలా అనే విషయము ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం విషయం అర్థం చేసుకోవాల మనం జాగ్రత్తగా ప్రతి కాబట్టి ఏసు ప్రభు ఆ రీతిగా మనకివ్వడు ఎందుకు మన ప్రార్థనకు ఒక దశలో జవాబు రాదంటే మనం అడిగినవి ఆయనకి ఎంతో బాధకరంగా ఉంటుంది ఎందుకు అన్నప్పుడు మనం ఏం అడుగుతు మనకు తెలియదు మన వ్యక్తికి ఎట్లా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు మనం దేనికోసం ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ అభిషేకం మనం మనలో పొందుకున్నప్పుడు ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయను అని మన వాక్యం చూస్తూ ఉంటాం అప్పుడు మనకి ఏం కావాలో ఆ ఆత్మని మనపక్షంగా ఆ విజ్ఞాపన చేస్తుంటే దేవుని సన్నిధిలో ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది ప్రభు మన మన మన విజ్ఞాపన చేస్తాడు అనే విషయం అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది ఈ వ్యక్తికి ఏమి అవసరం ఉంది ఏముందనేది అక్కడ మనం చూస్తూ అంటే ఆ ఆత్మీయమైన అనుభవంలో మనం ఉన్నప్పుడు మనకి మనకి ఏం కావాలో కూడా మనకి ఈజీగా అర్థమైపోతానంటు కాబట్టి ప్రతిదీ ప్రభు మీద భారం వేస్తాం ప్రార్థన చేస్తున్నాం మీ చిత్తాన్ని ప్రకారం నడిపించు ప్రవ్వా మాకు ఏం అవసరం అది అక్కడగా ఉందో మాకు ఈ ప్రభు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ అలాంటి టైంలో కూడా మనం మన పిల్లలకు మనం ఏం చెప్తామంటే మన పిల్లలకి నాకు అది బండి కావాలంటే నాకు అది కావాలా మొబైల్ ఫోన్ కావాలంటే మనం గొనిస్తూ ఉంటాం మనం కదా మనం కొనిస్తూ ఉన్నప్పుడు అది దానివల్ల వాడు చెడు మార్గంలో పోవచ్చు దానివల్ల ఎన్నో అనర్ధాలు తెచ్చుకోవచ్చు చూడండి ఈరోజు జరుగుతుంది కూడా అదే కానీ అలాంటి టైంలో మనకి ఏం అడగలో తెలియదు మనం అడుగుతూ ఉంటాం దానివల్ల మనం నష్టపోతూ ఉంటాం కాబట్టి దేవుడు ఏమడుతుందో మనకు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయన సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మనకి ఏది యోగ్యమైందో అది మనం ప్రభు నుంచి మనం పొందుకో అలాంటి ప్రార్థన మన హృదయం నుంచి వస్తూ ఉంటుంది బయటికి కలలియా కాబట్టి ఎందుకు అవి మనకి దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి ఒక దశలో మనం దేవుడు ఇస్తాడు మనం ఎంత ఏదో అడిగితే అది పొందుకుంటాం దానివల్ల అనర్ధాలు జరిగినప్పుడు దేవునుంచి మన దూరం అయిపోయి ఈ లోకంలో పడిపోయి పాపంలో పడినప్పుడు ఆయనకి ఎంత కూడా బాధాకరంగా ఉంటుంది మనం పోతా ఉంటాం కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే యుద్ధములను పోరాటములను దేని దేని నుండి కలుగు చిన్నవి యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగు కాబట్టి యుద్ధాలు అంటే మనకి శ్రమ ఉంది కదా చూడండి కాబట్టి రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సైతంతో మనకు యుద్ధం ఉంది సైతంతో మనకి పోరాటం ఉంది కానీ దానికి మనం పోరాడాలంటే మనం ఏం చేయాలంటే ప్రభుకు లోబడి జీవించాలా మీరు దేవునికి లోబడి ఉండి అని చెప్పి వాక్యం చెప్తుంది అప్పవాదు అప్పుడు వాడు మీ దగ్గరికి వెళ్ళి పారిపోతున్నాను కాబట్టి ఫస్ట్ ప్రభు దేవునికి మనం లోబడి ఉన్నప్పుడే వాడు మన వాడు మనకెళ్ళి పారిపోతున్నాడు కానీ పోరాటాలు ఎందుకు జరుగుతున్నప్పుడు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నప్పుడు ఆ ఇక్కడ ఉండే వాక్యం క్లియర్గా ఏంటంటే మీ అవయవములో పోరాడు భోగేచ్ఛలు ఉండే కదా అంటే ఈ లోకాన్ని మీద ఆశపడుకొని ఈ లోకం మీద ఉన్నప్పుడు అవి ఒక యుద్ధం లాగా ఈ లోకాన్ని జ ఒక యుద్ధం కదా కాబట్టి ఒక మీ అవయవములో పోరాడు మీ భోగేచ్చల వల్లే అంటే మనము దేవుని ఎక్కువగా మన వాక్యం ఉంది కదా అక్కడ సుఖానుభవం వాళ్ళు జీవించిందని కాబట్టి ఈ లోకంలో అది అవసరం లేనిది కూడా మనం పొందుకోవాలనుకుని మనకి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం దానివల్ల ఏం చెప్తుంది అంటే దేవుణ్ణించి అది మనల్ని విడదీస్తూ ఉంటుంది కాబట్టి అది మన ఆ నియమము అది ఎప్పుడు కూడా అది మనకు లో పోరాడుతూనే ఉంటుంది మనతోటి ఇది పోరాడాలా లేకుంటే ఎన్ని ఇంకొక పోరాటం మనం పోరాడాలా అవి ఇది ఒక ప్రశ్నలాగా ఉండిపోతుంది మనకి కాబట్టి మన పోరాటము చైతన్య శక్తుల మీద దురాత్మ సమహం మీద వాక్యం చెబుతుంది కాబట్టి అలాంటి పోరాటంలో మనం నిలబడాలంటే మనం ఏం చేయాలంటే వాటి నుంచి ఛేదించుకొని మనం ముందుకు పోవాలా కాబట్టి యాకబో యొక్క విషయం చెప్తున్నాడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇక్కడ కాబట్టి మనం ఏది ఆశించినా గానీ మీరు ఆశించున్నారు కానీ మీకు అది దొరకట్లేదు చూడండి మనకి ఏం ఆశించినా ఈ లోకంలో ఏది కూడా దొరకదంట చూడండి మనం దేనికి ఆశపడుతున్నాం దేని గురించి మనం ప్రయాసపడుతున్నది అది మనకు దొరకదు అని చెప్తున్నాడు ఎందుకంటే అది లోకాయుతమైంది ప్రభుకు అంగీకారం ఖచ్చితంగా ప్రభు మనకి అనే విషయం అక్కడ మనకి చెప్తుండు కాబట్టి ఎందుకు క్రైస్తవుల గురించి ఇక ఈ వాక్యం చెప్తుంది ఇక విషయం అన్నప్పుడు వాళ్ళు నరహత్య చేదురు మచ్చర పడుదరు కానీ సంపాదించుకునలేరు కాబట్టి వాళ్ళు అనుకుంటారు ఆ ఆ మృగాలతోని మృగంలాగా ప్రవర్తించి సంపాదించుకుంటారు కానీ అది మీరు సంపాదించుకోలేరు అని కాబట్టి అర్థం చేసుకోవాలి ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలా అనేది మనం అర్థం చేసుకోవాలా ప్రభు నుంచి మనం పొందుకునేది వేరే ఉంది ఇది లోకం నుంచి వేరే ఉంది కానీ క్రైస్తవుల్లో ఇది క్రైస్తవులతో మాట్లాడుతున్న మాట ఇది అనులతో మాట్లాడుతులేడానికి కాబట్టి క్రైస్తవులతో మీరు పోట్లాడుతున్నారు పోరాడుతున్నారు ఏది పొందుకోవాలని చూస్తున్నారు కాబట్టి మీకు ఏం దొరకదని చెప్తున్నా అక్కడ మీరు ప్రయాస్తపడే పొందుకున్నారు అనుకుంటున్నారు కానీ మీకు ఏమి దొరకతలేదు కాబట్టి మచ్చద పడతారంట కోపము ద్వేషము మనుషుల మీద కాబట్టి అందుకే ఏం ఏం కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలా ప్రభు నుంచి ఏం పొందుకోవాలా వాక్యం చెప్తుంది కొరిందలాసిన పత్రికలో ఆ దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని మనం చూడడానికి మనకి మనకు అనుగ్రహించి ఆయన ప్రేమించే వారికి ఆయన సిద్ధపర్చిని కంటికి కనిపించలేదంట చెవికి వినబడలేదంట హృదయానికి గోచరం కాలేదంట చూడండి అంతగా దేవుడు పెట్టిండు అవన్నీ మనం విడిచిపెట్టేసిండు విడిచిపెట్టేసి ఈ లోకంలో ఏదో చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేసిందంటే దుష్టుడికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దాని నుంచి బయటపడలేని పరిస్థితులు ఉన్నారు వార్తోటి వాళ్ళు వాడి వాడి చిత్రహింసలు పెడుతున్నాడు వాళ్ళని ఈలోకంతకంతగా వాడు ప్రభు నుంచి దూరం చేస్తూ మచ్చరపడేలాగన కోపము ద్వేషం వచ్చేలాగన వాడు ఆ రీతిగా వాడు మనుషుల్ని ఇచ్చేస్తా ఉన్నాడు కాబట్టి కోట్లాడదురు యుద్ధం చేయదురు కానీ మీరు దేవుని అడగనందుకు మీకు ఏమీ దొరకదు కాబట్టి ప్రభు నుంచి ప్రభుని అడగని మీకు ఏది దొరకదు అని చెప్తున్న అక్కడ కాబట్టి ఏం అడగమని చెప్తున్న అక్కడ కాబట్టి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఏం అడగాలో మనకు తెలియదు కాబట్టి అది తెలుసుకోవాలన్నప్పుడు కేవలం బైబిల్లోనే రాయబడింది నువ్వేమి కావాలని చూడండి కాబట్టి ఈరోజు ఎందుకు దేవుని మార్గించి వాళ్ళు ఎందుకు తొలగిపోయినారు అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఎందుకు అన్నప్పుడు వాళ్ళు ఈ లోక అవయవంలో పోరాడే భోగేచ్చలు అంటే ఏదో మనం చూస్తాం కదా అక్కడ మన ఇక్కడ చూస్తాం మొద మొదటి వస్తాం నేత్రాస శరీరాస జీవుకు డమ్మం అని వాటి కోసం ప్రయాసడుతున్నారు వాళ్ళు కాబట్టి అసలైన ప్రయాసం యశ్ ప్రభు గురించి అనే విషయము మన ఇక్కడ యాకో పత్రికలో ప్రభు మనతో కాబట్టి వాళ్ళకి ఏం దొరకదంట ఏ జరిగినా గానీ దురుద్దేశంతో అడుగుతారంట వాళ్ళు ఏది దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మనం ఏం అడగాల ప్రభు నుంచి అన్నప్పుడు మనం ఒకటే మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదటి క్లూ ప్రభు మనకి ఇచ్చింది ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడినను వెతుకుడి మీకు దొరకబడును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందున వెతుకుబడి దొరుకును తట్టుబడులు తీయబడ్ను కాబట్టి ఆ విషయం మనం ఒకప్పుడు మనం ఎంతగానో ప్రార్థించానంటే దేవుడు నాకు ఇది కావాలా నాకు ఉద్యోగం కావాలని మనం చెప్తూ ఉంటాం కాబట్టి అది కూడా దేవుడు ఇస్తాడు మనకి కానీ అసలుంది విధానం అది కాదు అని పరిశుధాత్మ కొరకు ప్రార్థించమన్నాడు అనే విషయం మనం మనం అడుగుతామో దేవుని ఆత్మతో మనం నింపబడతామో మన ప్రార్థనలు కూడా అవి వేరేలాగా అంటే ఈ లోకానికి ఆపోజిట్ గా ఉంటాయి ఈ లోక విధానానికి ఆపోజిట్ గా ఉంటాయి ఎందుకంటే అది ప్రభు నుంచి వచ్చింది ఆ ప్రేరేపణ ఆత్మ ప్రేరేపణ అంటే మనం ఎట్లా ప్రార్థన చేయాలి అనేది ఎస్ ప్రభు అంటారు కదా శిష్యులతో ప్రార్థన నేర్పించే ప్రభు అన్నప్పుడు ఆయన చెప్తుంది ఎట్లా ప్రార్థన చేయాలో కాబట్టి ఇవన్నీ విధానాలు ఏందంటే ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే ఎందుకు వాళ్ళు శ్రమలో ఎందుకు శోధన గురించి జ్ఞాపనం చేస్తున్న ఆపద పత్రిక మొదటి అర్థం అన్నప్పుడు వాళ్ళు శోధనలు ఇలాంటి వాటిలో చిక్కబడి వాళ్ళు వాళ్ళకు వాళ్ళయి అంతగా ప్రభు గురించి దూరం అయిపోయి వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు అంత దురుద్దేశంతో ఎంత భయంకరంగా వాళ్ళు ఎంత భయంకరంగా తయారైనారు ఆ సంఘకాలంలో యాకో అందుకే వాళ్ళకి అంత స్ట్రాంగ్ గా ఆ యాకోబరచిన పత్రికలో మనం చూస్తాం చాలా విషయాలు మనం చూస్తాం ఎవరైనా సత్యం నుంచి తొలగిపోయిన వాళ్ళు ఉంటే మరొకరు వాళ్ళు సత్యంలోకి మళ్లించాలి అంటే వాళ్ళంతా ఆల్రెడీ చివరికి వచ్చేవరకేనా సంఘము వాళ్ళు దేవుని సత్యం నుంచి విడిచిపెట్టేసిరు అన్నట్టు సంపూర్ణంగా విడిచిపెట్టినప్పుడే అందుకే ఇంకొకరు లేదు ఇంకొకరు ఏం చేయాలా వారు సత్యంలోకి నడిపించాలా అని యాకో భక్తుడు చూస్తారు మన ఆధివధ్యం చివరికి వచ్చేవారికి కాబట్టి ఈరోజు కూడా అదే మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే అందరూ దేవుని ఒక మార్గించి తొలగిపోయినారంట కాబట్టి మనం ఏం చేయాల అన్నప్పుడు ఇక్కడ ఒక వాక్యం మనం చూస్తే అంటే మీకా గ్రంథం అనుకుంటా కొన్ని మీకా గ్రంథం రెండో అధ్యాయం పదహారు వచ్చినంలో ఏముందంటే సియోను సియోను నీకు ప్రియులకు నీ అద్దెను ఉండకుండా పట్టబడి ఉన్నారు నీ తల బోడి చేసుకున్నాము బోరవ గద్దె తల బోడి తనమును కనబరుచుకునము చూడండి కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారంట పట్టుబడి ఉన్నారంట సీయో ఉన్నప్పుడు లక్షణార్థము సాదృష్యం సీయోను పర్వతం మీద నివసించే వాళ్ళు దేవుని బిడలకు ఒక ఒక గుంపుకు సాదృష్యం అది కాబట్టి వాళ్ళతో చెప్తున్న దేవుడు నీకు ప్రియులకు వారున్నట్టు మన ప్రియులు ఎవరు మన సహోదరులు మన ప్రభు నుంచి మన ప్రభు నుంచి మనంత సహోదరులమే కాబట్టి ఒక స్పెషల్ గా ఒక పేరు తీసుకొని చెప్తున్నారు అక్కడ నీకు ప్రియులకు వారు నీ అద్దరు నుంచి ఉండకుండా పట్టబడి ఉన్నారు అంటే దేవుని సన్నిధిలో ఉంచే వాళ్ళంతా ఎక్కడ పట్టుబడి ఉన్నారు ఈ లోకంలో పట్టబడి ఉన్నారు లోకాశల్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే దీని గురించి మనం ఒకసారి మనం చూసినాం మనం పక్షి రాజుకు సంబంధించిన వాక్యం మన ప్రభువు పక్షిరాజుకు సాదుష్యం అంటారు ఆ పక్షిరాజు గురించి మనం చూసుకున్నప్పుడు అది అంత గంభీరంగా ఉంటుంది అది ఎక్కడో పైని ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అది కాబట్టి అది కొంతకాలం వచ్చినప్పుడు దాని ఈకలు మొత్తం అవన్నీ పోతాయి పోతే అంత భయంకర గృహలో దాక్కుని అది ఎంతగా శ్రమ పొందో దానికై దాన్ని హింసించుకుంటది దానికై తీసేసినాక మళ్ళీ కొత్తగా మళ్ళా ఆ అనుభవం వచ్చిన తర్వాత ఆ రెక్కలు అవన్నీ వచ్చిన తర్వాత అవి మళ్ళా తిరిగి ఎగురుతూ చూడండి దాని గురించి చూడండి చాలా టైం మనకి అది దాని గురించి మనం చూస్తాం మనం కాబట్టి దాని ఆశ్చర్యకరంగా ఉంటది సాధించి సాధ్యం దేవునికి సాధూషం ఆ యొక్క పక్షి కాబట్టి అందుకే మనం పాతలు పుస్తకాల్లో మనం చూసినప్పుడు పక్షిరాజు వల్లే నేను మిమ్మల్ని మోసుకొని ఇచ్చిన అంటాడు కాబట్టి యేసు ప్రభు మన దేవుడి పక్షిరాజు అనే విషయం కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా పక్షిరాజు లాంటి వాళ్ళమే కదా కాబట్టి ఆ శ్రమదినంలో అది నీకు ప్రియులకు పట్టబడి ఉన్నారు వాళ్ళు కాబట్టి మనం ఏం చేయాలా చూడండి వాళ్ళ దేవుని మార్పించి తగ్గిపోయినారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కనువిప్పు కలగాలన్నప్పుడు మనం ఏం చేయాలా వాళ్ళకి ఈ మనం చూపించాలా ఎందుకంటే దేవులు మనసులు తొలగిపోయినారు కాబట్టి వాళ్ళు పట్టబడుతున్నారు అందుకే మనం చూస్తాం ఇర్మ్యా గంధంలో ఇర్మ్యా గంధము ఆరోధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం ఒక వాక్యం చూ మనం చూసినప్పుడు ఆరోధ్యయం ఇరవై ఏడవ వచనంలో ఇరవై ఏడవ చనంలో నా జనుల మార్గము తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వెన్న వన్య వారి వారిని నీకు నీకు లోహపు తంటగా తొంటగాను నేను నియమించి అన్నాను చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా ఇర్మిత దేవుడు మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నా నీవు నా జన్మల మార్గం తెలుసుకొని చూడండి మనం తెలుసుకోవాలా వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారు దేవుని మార్గం విడిచిపెట్టినారు వాళ్ళ జీవితంలో ప్రభువుని విడిచిపెట్టి ఈ లోకాన్ని వాళ్ళు పెట్టుకొని జీవిస్తారు ఈ లోకం విధానంగా వాళ్ళు జీవిస్తూ కాబట్టి వాళ్ళకు మనం ఏం చేయాలా ఆ వాళ్ళని అది మనం తెలుసుకోవాలనే విషయం చెప్తుండ అక్కడ కాబట్టి వన్య చూపు వానికి వన్న వాళ్ళకు మంచి మార్గం చూపించటో వాళ్ళు కదా అని చూపు వారినిగాను నీకు వారిని నీకు లోహ తంటగా నేను నియమించి ఉన్నాను అంటే వాళ్ళకొక వాళ్ళకి నిన్ను ఒక మార్గదర్శకుడిగా నేను పెట్టినా కాబట్టి వాళ్ళ వాళ్ళు నువ్వేం చేయాలా దేవుని మార్గంలోకి నడిపించాలా నువ్వు తెలుసుకొని పరీక్షించాలంట నిన్ను వారికి పరీక్షించినట్లు అన్నప్పుడు మనం పరీక్షించుతున్నాడు దేవుడు మనం పరీక్షించాలా వాళ్ళ జీవ వాళ్ళ వాళ్ళ విధానం తెలుసుకోవాలి వాళ్ళు ఏ సమస్యలు ఉన్నారు ఏ బాధలు ఉన్నారు ప్రభులు నుంచి తొలగిపోయినారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ప్రభా వాళ్ళని నాకు చూపించి ప్రభావ నాతో మాట్లాడు ప్రభావ వాళ్ళని ఏ రీతిగా ప్రభావాన్ని సన్నిధి నేను తీసుకొని అనే విషయం నాతో మాట్లాడు ప్రభావ అన్నప్పుడు వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారు కాబట్టి ఏసు ప్రభా అదే కదా ఆయన విత్తనాలు చెల్లేటప్పుడు కొన్ని మంచి నీళ్ళ పడితే కొన్ని రాతి నేల కొన్ని మొన్న పొదల పడితే కొన్ని గచ్చ పొదల మీద మార్గం త్రో పక్కన పడితే కొన్ని నాలుగు కాబట్టి విత్తనం వేసినప్పుడు ఎందుకు అంతగా దేవుడు దాన్ని విభజించి డీటెయిల్ గా అక్కడ చెప్పింది నాలుగు గుంపులుగా పోల్చిను చూడండి విత్తనం అనేది పడ్డప్పుడు ఆ విత్తనాన్ని మనం ఏం చేయాలి మన హృదయంలో వేసుకోవాలన్నప్పుడు అది మొలకెత్తాలి కానీ మొలకెత్తనా గాని కొన్ని ఎందుకు అట్లా రకరకాల డివిడెన్స్ పెట్టినంటే మనుషుల జీవితాలు అట్లా ఉంటాయి కొంతకాలం దేవుని నమ్మి కొంతకాలం విడిచిపెట్టి ఆ రీతిగా ఉంటారు కాబట్టి వాళ్ళు అట్లా పోల్చాల్సి వచ్చింది ప్రభు ఇటువాడికి ఇచ్చిన ఉపమానం అంటే అది చాలా విషయాలు ఉంటాయి అక్కడ వాక్యం మనం చూసినప్పుడు కాబట్టి వీళ్ళు ఈ యొక్క ఈ యొక్క జనం ఈ యొక్క దేవుని బిడలు ఈగ మన మన మన సహోదరులు మనం మనతో పాటు మనం ప్రభుని సేవించిన వాళ్ళు ఒకప్పుడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు అన్నప్పుడు అంత ఇస్రాయల్ నుండి ఒకటే కాబట్టి కాబట్టి మనం ఆ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళకు మనం మార్గం చూపించే దేవుని విధానం దీవని ప్రణాళిక ఈ రీతి ఉందో మీరు ప్రభు మార్గంలోకి రావాలని చూపించేవారిలాగా మనం ఉండాలంట చూడండి అందుకే ఇక్కడ అందుకే ప్రభు ఒక విషయం నిన్న సాయంత్రం చూసినాము ఒక వాక్యం ఏంటంటే లోకాస్త వార్త ఇరవై అధ్యాయం లోకాస్త వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో చాలా ఆశ్చర్యకరంగా ఉంటది ఇక్కడ వాక్యం ఈ వాక్యము రెండు మూడు దిక్కలు కనిపిస్తుంది కానీ ఇక్కడ కొద్దిగా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటుంది వాక్యం తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ ఇక్కడ ఏముందంటే మరియు ఆయన ఆయన అందరి తిట్ల నుండి ఎవడైనా తాను ఉపేక్షించుకొని ప్రతి దినూ తన సెలువును ఎత్తుకొని నన్ను వెంబడించవలనంది ఇక్కడ ప్రతి దినమనే పాదము ఇక్కడే కనిపిస్తుంది ఇంకోది ఇక్కడ కనిపించదు అన్నట్టు ప్రతి దిన ఉంది ఇక్కడ ఆయన తన సెలవును వెంబడింపగరిన వాడు నన్ను వెంబడింపగరిన వాడు తను తాను ఉపేక్షించుకొని అంటే సంపూర్ణంగా ఆ ఈ లోకాన్ని తృణీకరించుకొని సంపూర్ణంగా ప్రభుత్వం సమర్పించుకొని ప్రతి దినం అంట ప్రతి దిన అంటే ఎవ్రీ ప్రతి దినము తన సెలువుని ఎత్తుకుని నన్ను వెంబరించే వాళ్ళను కాబట్టి శిలువ విషయం ఇక్కడ చెప్తున్నప్పుడు ఆయన ఎందుకు సెలవు మోసిండు ఆ సెలవు దేనికి సాదృశ్యం శ్రమలకు సాదృష్టం ఈ లోక పాపాన్ని ఆయన ఆ సెలవు మీద భరించి కాబట్టి దేవుడు ఆయన వెంబరించే వాళ్ళు కూడా ప్రతి భారాన్ని మనం కూడా భరించాలా ఇటన్నిటి మనం ఇక ఆ సెలువ నుంచి మనుషుల దేవుడు అనేకను ఆయన నడిపించిండు పాప నుంచి విముక్తి రక్షణ ఇచ్చిండు కాబట్టి రక్షణ ఇచ్చిండు ఆయన మరణం ద్వారా రక్షణ పోగొట్టుకున్నారు కాబట్టి తిరిగి వాళ్ళ రక్షణలోకి రావాలన్నప్పుడు మనం దానికి సాదృశ్యమైన ఆ జీవితం మనం జీవించినప్పుడే వాళ్ళు దేవుని మార్గం నుంచి వాళ్ళకి తిరిగి వస్తారు అనే విషయం అక్కడ మనం చూస్తా ఉన్నాం అక్కడ చూడండి అందుకే ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే పద్నాలుగో అధ్యాయం లోకాసు వార్త అధ్యాయంలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అక్కడ మనం చూస్తాం ఇరవై ఆరో వచ్చిన తన నా యొక్కకు వచ్చి తన తల్లిని తన తల్లిని భార్యని పిల్లలు అన్నదమ్మును అక్క చెల్లెను తను తన ప్రాణములను సహా ద్వేషింపుకుంటే వాడు నాకు శిష్యుడు కాడ అంటే ఇదంతా ఈ లోకాన్ని తృణీకరించుకునే జీవితం కాబట్టి ఒక దశ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా జీవించాలా వాటన్నిటిని లోకంలో ఉన్న వాటన్నిటి తల్లిని తల్లిని ద్వేషించమని చెప్పాడు అక్కడ ఇది ఆత్మీయంగా మనం చేసుకోవాలి ఏంటంటే బాబు కంటే ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమించొద్దు కొన్ని మనము కొన్నిటికే మనము ఒక విగ్రహాలాగా చేసుకుంటా ఉంటాయి ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు ప్రభు ఎక్కువగా కాబట్టి ఆ విషయం ప్రభు చెప్తుండే ఇక్కడ కాబట్టి చూడండి ఎవడైనాను మరి ఎవడైనాను తన చెరువును మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా నా శిష్యులు కాదు కాబట్టి చెరువును మొయ్యేలా మొయ్య నాకు పాత్రడు కాదని చూడండి ఇంకొక విషయం ఏం చెప్తున్నప్పుడు తెలుగు ఎందు వచ్చినప్పుడు మీలో ఒక గోపురం కట్టింపబోయిన ఎడల దాన్ని కొనసాగించటకు కావలసిన దాని ఎద్దది ఉన్నదో లేదో అని కూర్చుండి తగు తగులుబడి మొదటి లెక్క చూసుకుని చూసుకోనడా చూడండి ఏదైనా ఒక పని మనం జరిగించేటప్పుడు అది దానికి సరిపడే సామాగ్రి మన దగ్గర ఉందా దానికి మనం సరిపోతామా అనేది మనం లెక్క చూసుకోవాలంట చూడండి మనం లెక్క చూసుకొని అది మనం జాగ్రత్తగా ఈ తర్వాత మనం ఇప్పుడు క్లుప్తంగా దీన్ని గమనించే వాక్యము కాబట్టి చూడండి ఇవన్నీ మనం చూసుకోకుండా అది చెయ్యలేరు అనే విషయం అక్కడ చెప్తుండే అక్కడ కాబట్టి దేవుని వెంబడించే వాళ్ళు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఏసు ప్రభు అక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ వాక్యం కాబట్టి ఒక రాజు గురించి చెప్తాడు అక్కడ కాబట్టి చివరికి వరకు ఉప్పు నిస్సారమైతే అది దేని సారం పొందను అది బయట పడవేట వాడికే పనికి వస్తుంది కానీ దానికి విలువ లేదన్నది చెప్తాడు అక్కడ అంటే మనం నిస్సారమైన జీవితం జీవిస్తే దేనికి పనికిరాము కాబట్టి మన విలువైన జీవితం ప్రభు మనకు అనుగ్రహించండు కాబట్టి మనకు అలాంటి జీవితం ప్రావించింది శోధం జ్ఞానం కుదిరిగా నా దీవానికి శోధం చేస్తాం బుద్ధి జ్ఞానం విశ్వప్రభాని జ్ఞానంలోని పరిశుద్ధి అలాంటి అలా ప్రే చేస్తానికి వచ్చిన విశ్వప్రభాగ చాచులు నిలబెట్టడానికి వచ్చాము అలా చేపగల దీవాన్ని నిలబెట్టుకోండి నడిపించండి లేకుండా సువార్త అక్కడ నడిపించండి ఆ సువార్థులు చెప్పుకోవాలా అలాగే రక్షణ పొందాలి స్వరూ కాల డాక్టర్లు ముట్టని తాకండి ప్రతి హాస్పిటల్లో వస్తున్నాను ఎట్లా చెప్పుడు తాకండి కనిపించండి నా దేవరానికి గ్రాములు గ్రాములు సేవ జరగాల పూర్వ సేవ జరగాల సువార్త పోవాలా జీవానికి ప్రభావానికి ఫోన్లు ఇస్తున్న తాకండి అది స్వచ్ఛపర్చని తిరిగి ప్రభా స్థిరపరచని మీ గాయగార స్వచ్ఛపరచని మళ్ళీ సేవలు అర్పించి మా అమర గురుపులు ఎంతమంది రాలే పది కుటుంబం ఆదరించండి స్వచ్ఛపరిచని శాంతి సమాంతరించండి ఆరోగ్యం స్వచ్ఛపరచని అలాగే ఏ సైతం దేవాలు గర్గించండి పది బిడ్డ సేవ చేయాలా అనే మార్గం ఒక కేక ఉండాలి సుప్రభ అలాగే స్థిరపరిచి పది బిడ్డ ఆది మంది మీరుండి మీరు అక్కడ మాకు తండ్రి మాతో మాట్లాడినారు సభవాక్యం నీరు కట్టి కళ్ళింపు దాని శ్రోభ దేవంకేం కలిక లేని నిబంధన శ్రోభ ఎంతో మందికి నికరించి సాధన చేసి విజయం పొందే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు మీకు వందనాల సవా అదే శక్తి మంత్రి సర్వాధికారి ఇంకెవరైతే ఈ యొక్క దండిత భాగ్యాన్ని పొందుకోలేరు మార్నింగ్ మార్నింగ్ మీ యొక్క జీవాహారం ప్రభావ మీరు మాకు పెడుతున్నారు మీకు వందనాలు ప్రభావ లేని వారికి యొక్క దండిత భాగ్యాన్ని దయచేసి కూడా ప్రభా ఆశీర్వదించమని ప్రాధాన్యత ప్రభావ అయితే మీరు అక్కడ కిషోర్ లో ఉంది ప్రభావ అందరూ వాళ్ళ జీవితాలన్నీ సమర్పించుకోవాలా తయారు కావాలా మీ నామాన్ని మైన అవి ప్రవా సహాయపడండి ఎక్కువ పరిశీలించండి దృష్టి పరిస్థితులు పనిచేయడానికి వీలు అన్ని ఆజ్ఞాపించండి ప్రభు మేము ముందుకు వెళ్ళాలా ప్రభావా చూడడానికి వీలు మీ యొక్క ఆత్మ నిర్భాత నడిపించి మీ ఆమె మేము తెచ్చుకోమని బ్రదర్స్ ని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని ఏ చూపిస్తున్నాము మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి చూపించిన కృపా సమాధానం ఎంత బుద్ధి క్లేస్ చేసిన వాళ్లకు వాళ్ళకు కుటుంబంకు జన కృపా సదాకాలం సమాధానం అనంత సదాకాలం తోడు